ఏమందురు ఈ మాటకు నిందరూ నిన్ను నీ మాయ ఎంతైనా నిన్ను మించవచ్చునా నేను నిన్ను గొలిచితి నీవు నన్ను నేలితివి పాని పంచేంద్రియాలేల పనిగొని కానిలేని బంట్ల తేరగాండ్లు వెట్టికొనగా దానికి నీ కూరకుండర్మమా సర్వేశ్వర పుట్టించినాడవు నీవు పుట్టిన వాడను నేను పట్టి కర్మమేల నన్ను బాధపెట్టిని వొట్టిన సొమ్ముకు వేరొకరు చేయిచాచితే తట్టి నీవు వహించుకోదగదా సర్వేశ్వర ఎదుట నీవు కలవు ఇహములోనే కలను చెదరిన చిత్తమేల చిమ్మిరేచీని అదన శ్రీవెంకటేశ అరితేరినట్టి నన్ను बदल रक्ष वन्यगा सर्वेवरा